యూ కెనాట్ యూ డోంట్ హ్యావ్ ఆప్షన్స్ టుడే ఇదేమి ఆప్షన్స్ ఏం కాదు ఇట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అప్పుడే మీ అంతఃకరణము శుద్ధంగా ఉంటుంది అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇది ప్రైమరీ స్ట్రాటజీ ఆఫ్ హెల్త్ అంటారు ఈ ప్రైమరీ స్ట్రాటజీలోనే డైలీ ఎక్సర్సైజు ఒకతనం ఉన్నాడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు Depression. నా డిగ్రీ నాకు సార్ నన్ను అడిగారు తల్లిదండ్రులు ఎవటెండి వీటిలో డిప్రెస్ నేను అన్నాను చూడు నేను వాకింగ్కి వెళ్తున్నాను నాతో రామ్ అన్నా ఆ కుర్రాంగ్ మ్యాన్ కమ్ విత్ మీ డోంట్ ఆస్కాలో క్వశ్చన్స్ కమా బూట్లు వేసుకో నేను బూట్లు వేసుకుని నడుస్తా బూట్లు వేసుకో అంటే చూడు గమ్మును వేసుకో బూట్లు డోంట్ వేస్ట్ మై టైం డూ ఇట్ నా క్విక్ సరే వేసుకున్నాడు నడు నేను ఒక థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడిచేవాడిని ఇప్పుడు కొంచెం మోకాళ్ళు కొంచెం మొరా ఇస్తున్నాయి కొంచెం వేగంగా నడిచేవాడిని సో నాతో రా ఆ చెప్పండి ఏమిటి చెప్పేది రా నాతో అని ఒక మైల్ పట్టుకుపోయాను ఇంకో మైల్ తీసుకొచ్చాను ఆ పోయింటీపో సాయంకాలం ఫోన్ చేసి అడిగాను ఎలా ఉన్నాను కొంచెం బెటర్ అన్నాడు అంతే కాబట్టి ఉత్సాహంగా నడిస్తే డిప్రెషన్ తగ్గుతున్నాయి మీరు డిప్రెషన్ అని వాడలా మూల కూర్చుని అలా గదిలో కూర్చుని ఉంటే అది మరింత చెడిపోతుంది పిల్లు ఉంటుంది యాంటీ డిప్రెషన్స్ ఉంటాయి ఏ వందలో కాదండి ఇప్పుడు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి ప్రైమరీ స్ట్రాటజీ తర్వాత యోగా చేయాలి తప్పనిసరిగా యోగా చేసి తీరాలి ఆసనాలు ఉన్నాయి ఆసనాలు చేయలేకపోయినా సూర్య నమస్కారమైనా జాగ్రత్తగా వరక్షణ చేయాలి తర్వాత ప్రాణాయామ చేయాలి వితౌట్ వితౌట్ ఫెయిల్ యూ షుడ్ ఆసనాలు పదిహేను నిమిషాలు ప్రాణాయామ ఏడు ఎనిమిది నిమిషాలైనా కూడా సరిపడుతుంది పది నిమిషాలు ఓ ఎక్కువ ఏం పెద్ద కష్టమే ఉంది తర్వాత ధ్యానం చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ మినిమం మినిమం కాదు అండి మ్యాక్సిమం తప్పనిసరిగా పావు గంటల నుంచి అరగంట వరకు ధ్యానం చేయాలి నేను చెప్పింది మొత్తం అంతా కలిపి ఎంత అయ్యిందండి ఇట్స్ ఎన్ అవర్ మొత్తం ఇది సపరేట్ దమ్ ఆల్సో అన్ని ఒకేసారి చేయాలని మీకు ఇబ్బంది అయితే ఒకటిప్పుడు ఒకటి అప్పుడు అలా చేసుకోవచ్చు యూ హెట్ దమ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ మీకు ఎలా కనువైనట్ ఎలా దేనికే ఆటంకం కాదు ఇది ప్రైమరీ స్ట్రాటజీ ఆఫ్ హెల్త్ ఇది ప్రైమరీ స్ట్రాటజీ మీకు బీపీ షుగర్ ఇలాంటివే ఉండవు ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీలో జనరల్ గా ఉండవు ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు ఎక్సెప్షన్స్ డూ నాట్ మేక్ ది రూల్ కదా కాబట్టి దిస్ ఈస్ ది ప్రైమరీ స్ట్రాటజీ ఆఫ్ హెల్త్ ఇంత ప్రైమరీ స్ట్రాటజీ ఉన్నా కూడా రోగం వస్తుంది శరీరము ఆరోగ్యము శాశ్వతం కాదు శరీరం ఎప్పటికైనా పడిపోయిదే పడిపోవడానికి కూడా ఏదో ఒక పేరు కాజు ఉండాలి కాబట్టి రోగం అనేది వస్తుంది ఇంత ఎఫర్ట్ చేసుకుంటూ కూడా రోగం వస్తే అప్పుడు ఔషధం వేసుకోవాలి పిల్ వేసుకోవాలి ఈ పిల్లు ఈ మన ఆయుర్వేదమా లేకపోతే హోమియోపతియా లేకపోతే అలోపతి అని ఈ మీమాంసలో పడకుండగా అప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి ఏది వెంటనే మనకి రిలీఫ్ ఇస్తుంది ఏది తేలికగా అవైలబుల్గా ఉంది అది చూసుకుని ఆ పిల్లు వేసుకోవాలి సాధారణంగా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అలోపతి కంటే ఆయుర్వేదం మే బెటర్ అది డిపెండ్స్ అపాన్ గివెన్ సిచ్యువేషన్ Allopathy, mostly it works. So, if you think, one of the things that you know, one of the sentiments, whichever works well, you know, you can use a pragmatic approach. You can use a pragmatic approach. You can use a mind. So, that is the secondary health strategy. Allah, when you use a mind, that mind, రూపంగా ఈశ్వరుడే కలడు అని భావన చేయాలి అహం ఔషధం ఎందుకంటే చూడండి ఔషధం ఎంత ఉంటుంది పిల్ ఎంత ఉంటుందండి వెరీ స్మాల్ పిల్ బాగా హై డోస్ పిల్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అంటే గ్రామ్లో సగం ఉంటుంది హై డోస్ మామూలుగా కొన్ని పిల్స్ అయితే మిల్లీగ్రామ్స్లో ఉంటాయి ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఉంటే చాలా ఎక్కువ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పిల్స్ ఉంటాయి వన్ మిల్లీగ్రామ్ కూడా పిల్ ఉంటుంది కొన్ని పిల్స్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ ఉంటుంది ఆ పిల్ మీరు వేసుకుంటే అంటే దాంట్లో ఉన్న యాక్చువల్ ఇంగ్రీడియంట్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ ఉంటుంది పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ అంటే మీకు కంటితో కనపడుతుంది అది తోకం వేస్తే కాగితంలో పౌడరు కంటికి కనపడుతుంది చాలా తక్కువ ఉంటుంది ఎంతో చాలా పెసరంతా ఉంటుంది అది వాళ్ళు ఏకంగా ఇన్ని పిలుసు ఒకేసారి తయారు చేస్తారు కాబట్టి ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా మినిమం క్వాంటిటీ ఉంటుంది అది నోట్లో వేసుకుని కడుపులోకి వెళ్తుంది పాయింట్ ఫైవ్ అంటే చీమ కాలు అంతా పాయింట్ ఫైవ్ మిల్లీ గ్లాన్ పెద్ద సీమలు కావు ఈ ఎర్ర సీమలు ఉంటే ఉల్లి ఉలి సేవలు దాని కాలు ఎంత తొట్టిందో అది అది అది నోట్లోకి వెళ్తుంది దానికి స్టార్చి మొదలైనవన్నీ యాడ్ చేసి ఇస్తాడు ఆ తుల్ నోట్లో వేసుకుంటాడు ఆ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ స్టమక్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అక్కడ స్టమక్ వాల్స్లో అబ్జార్బ్ అవుతుంది అబ్జార్బ్ అయి రక్త ప్రసారంలోకి వెళ్తుంది వెళ్ళి మీకు ఏ అంగము ఏ అవయవంలో దోషం ఉన్నదో అక్కడికి చేరుతుంది కానీ బయో అవైలబిలిటీ అంటారు అక్కడికి చేరేపడికి ఎంత చేరుతుంది ఏ ఫ్యూమ్ ఆలు ఎందుకంటే ఈ రక్తంలో కలిసిపోయి డైల్యూట్ అయిపోతుంది ఆ మందుంతా ఆ బయో అవైలబిలిటీ దీనికి వెళ్ళేప్పటికీ ఎఫ్యూ మాలిక్యూల్స్ చాలా అంటే మీరు వన్ మై మిల్లీగ్రామ్ పిల్ వేసుకుంటే తీరా అక్కడ ఆ దోషం ఉన్న చోటికి హార్ట్ లివరో ఎక్కడికో వెళ్ళేప్పటికీ దాంట్లో వందో వన్ తు వెళ్తుంది వన్ బై వెళ్తుంది అది ఆ దోషాన్ని తీసుకునేస్తుంది ఈమెజ్ అట్ ది మైక్రో లెవెల్ అట్ ది మాలిక్యులర్ లెవెల్ కమాల్ హోర హై మ్యాజిక్కి స్టేకింగ్ ప్లేస్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది మాలిక్యులర్ మాలిక్యులర్ లెవెల్లో అంత తేడా విషం కూడా అలాగే పనిచేస్తుంది విషము ఒక డోసులో విషమై చనిపేస్తుంది ఇంకో స్మాలర్ డోస్ లో అదే మందుగా పనిచేస్తుంది కార్డియాక్ పాయిజన్స్ అన్ని కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ గా పనిచేస్తున్నాయి కాబట్టి చూడండి దాంట్లో ఎంత మహిమ ఉన్నదో గమనించారా మీరు ఆ విభూతి దాని మీద దర్శించి ఇవన్నీ కూడా మనకి మనకి భావన లేకపోవడం చేత తర్వాత వాటికి అలవాటు పడిపోయి రొటీన్ అయిపోతుంది అనమాట మనస్సుకి ఏమవుతుందంటే ఎప్పటికప్పటికి కొత్త కొత్త వింత వింత కావాలి తప్ప ఉన్నదాని లోతుగా పరిశీలించే లక్షణం మనస్సుకు ఉండదు ఆ కారణంగా మనకి ఆ పిల్లులో ఉన్న విశిష్టత మనకి తెలియదు లేకపోతే మీరు ఆలోచించండి అత్యంత సింపుల్ విషయం తలపోటు బాగా తలపోటు వచ్చినప్పుడు మీరు శారీడ్ అని వేసుకుంటే తలపోటు తగ్గుతుంది అయితే ఈ గు్రోఫిన్ వేసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది మొక్కలు నొప్పి వచ్చింది అనుకోండి ఇగు ప్రోఫిన్ వేసుకుంటే తగ్గుతుంది ఎంత వేసుకుంటారు టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వేసుకుంటారు పెద్ద డోసు అది మొకాలు దగ్గరికి ఎంత వెళ్తుంది ఎఫ్టీ మిల్లీగ్రామ్స్ కూడా వెళ్ళదు అది సరిపడుతుంది ఆ ముక్కు తగ్గించడానికి ఆ వాపు తగ్గడానికి ఎంటఇన్ఫ్లమేటరీ వాపు తగ్గిస్తుంది చూడటం మరి ఎలా వర్క్ చేస్తున్నాం మీరు ఆ వాపు తగ్గిపోతుంది ముక్కు రాగా కారిపోతుంది అనుకోండి రంపతోటి పడి సంపట్టి ఆ ఎంట హిస్టమీన్ వేసుకుంటే వితిన్ వన్ అవర్ మీకు కొంచెం రిలీఫ్ కలుగుతుంది ఎంత సమ్థింగ్ కాబట్టి ఈ ఔషధము ఆ ఈశ్వరుని యొక్క ఒక విభూతి మాత్రమే అంటే అతను ఔషధం వేసుకునేప్పుడు ఎలా వేసుకోవాలంటే ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేసి ఈ దేహాన్ని హే ఈశ్వర దేహాన్ని నువ్వే నిలబెట్టవాయా దీంతో ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నాయని నీకు అనిపిస్తే నిలబెట్టు లేకపోతే తీసుకుపో అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా దీన్ని ఇలా హ్యవసపెట్టేందుకు నువ్వు మమ్మల్ని కష్టపెట్టడంలో న్యాయం ఏం ప్రార్థన ఏదో చేసి ఆ మందు చిన్న ప్రార్థన సో మన వాళ్ళు ప్రార్థన చెప్పారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే సో ఔషధం జాన్ హరితోయం వైద్యో నారాయణో హరి అని చెప్పారు సో ఈ ఔషధము ఈ గంగాజలము లిక్విడ్ రూపంలో ఉన్న ఔషధం అయ్యి ఉంటుంది విద్యార్థు కోసం అలా అన్నారు ఈ కషాయము అయితే అరకు అనేవారు అరకు అరకు అరకు ఇచ్చేవారు దాని ఈ అరకు ఇదే కలిసి ఆ జలము ఇచ్చిన వైద్యుడే నారాయణుడు ఈ శరీరము శిథిలమైపోయే శరీరమే దీన్ని దీనికి ఆయుర్పదాయం ఉన్న పక్షంలో పీడ తగ్గించడం కోసం నేను ఆ ఈశ్వరుని ఈ మందు వేసుకుంటున్నాను అని మందు వేసుకుని ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ప్రశాంతంగా అలా మనసు మీద పడు ఉంటే మీకు రోగం గమ్ములు తగ్గిపోతుంది కానీ మనకు వచ్చిన సమస్య ఏమిటంటే మందు వేసుకున్న ఐదు నిమిషాల్లో తగ్గిపోవాలి టెన్షను స్ట్రెస్సు మందు వేసుకోకముందు నొక్తి కారణంగా స్ట్రెస్ వేసుకున్న తర్వాత ఇంకా తగ్గలేదు ఏమిటంటే స్ట్రెస్సు ప్రతి ఐదు నిమిషాలకే ఒకసారి బీపీ ఎంత ఉందో చూడంతో ఉండడం ఆక్సిజన్ ఆక్సిజన్ అంటా వచ్చి ఆక్సిజన్ దీన్ని మైక్రో మేనేజ్మెంట్ అంట మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ ది డిసీజ్ అంత తప్పదే కానీ ఇంకొకటి లేదు ఎందుకంటే మీరు మైక్రో మేనేజ్మెంట్ ఎప్పుడైతే మొదలుపెట్టారో స్ట్రెస్ లెవెల్స్ భయంకరంగా పెరిగిపోతాయి స్ట్రెస్ పెరిగిపోతుంది వాడు చూసుకుంటూ ఉంటాడు ఆ చార్ట్ చూసుకుంటూ ఉంటాడు అబో కొంచెం పైకి వెళ్ళిందే అలా ఉండకూడదు మైక్రో మేనేజ్మెంట్ ఉండకూడదు టాబ్లెట్ వేసుకుని శ్రీరాముని రామనామాన్ని స్మరిస్తూ అలా మంచం మీద పడుతున్నా ఉండడం విశ్రాంతిగా ఉండడం రామనామాన్ని స్మరించడం ఈశ్వరుని శరణాగతి చేయటం ఇట్ ఈస్ ఎ వెకేషన్ ఆ రకమైన ధోరణ ఉండాలి జీవితము వెరీ హై స్పీడ్ అయిపోకూడదు కొంచెం స్పీడ్ తగ్గించాలి మిగతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్పీడ్ ఉన్నా కనీసం అనారోగ్యం చేసినప్పుడైనా మనస్సుకి స్పీడ్ తగ్గించాలి మనస్సు స్పీడ్ తగ్గితే మందులు కూడా బాగా పనిచేస్తాయి మీరు మనస్సు స్పీడ్ తగ్గించకుండా మందులు దక్కిస్తుంటే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మందులు వాటితో చాలా ఇబ్బంది పడాలి ఆయుర్వేదం ముందు అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఆయుర్వేదం ముందుకు ఉండే డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి సో ఆ డిసడ్వాంటేజెస్ కారణంగా ఒకప్పుడు అలోపతికి వెళ్లాల్సి వస్తుంది అహం ఔషధం నేను ఈ ఔషధాన్ని గురించి చాలా కథ చెప్పాను ఎందుకు చెప్పానంటే అయినా కొంతమందికి అయినా దాంట్లో యూస్ఫుల్ పాయింట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పాను అవుట్ ఆఫ్ లవ్ ఎందుకంటే శరీరాన్ని నిర్వాహము చేయుట మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ థింగ్ ఎస్పెషల్లీ ఇన్ మోడర్న్ సొసైటీస్ వేరు నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్ని రకాల బ్రాంకియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి డస్ట్ పొల్యూషన్ కారణంగా ఫర్ నో రీజన్ మీరు అదర్వైజ్ మీరు చాలా హెల్దీగా ఉండొచ్చు కానీ రోజు సికింద్రాబాద్ వెళ్ళి వస్తూ ఉంటే ఆ డస్ట్ పొల్యూషన్ అంతా మీరు యూ కెనాట్ స్టాప్ ఇట్ హౌ కెన్ యూ స్టాప్ ఇట్ సో నాయిస్ పొల్యూషన్ హౌ కెన్ యూ స్టాప్ ఇట్ ఎవరు పట్టించుకోమో కూడా పట్టించుకోడు అలా నాయిస్ చేసుకుంటూ పోతారు సో నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ దాని ఎఫెక్ట్ పెరిగే పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు పెరిగే పిల్లల మీద వాళ్ళ బ్రెయిన్ మీద ఈ నాయిస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం చేత చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది నాయిస్ కొంత నాయిస్ని మీరు అవాయిడ్ చేయలేరు ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ నాయిస్ ఉంటుంది యూ కె అవాయిడ్ ఇట్ మీరు మామూలుగా అడ్వాన్స్డ్ వెస్ట్రన్ సొసైటీస్లో అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ట్రాఫిక్ ఉన్న రోడ్డుకి గోడ కడతారు గోడ మనుషులను ఆపడం కోసం కాదు ట్రాఫిక్ నాయిస్ ఆపడం కోసం ఓ పర్టికులర్ మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్ తోటి గోడ కడతారు ఆ గోడ ఏం చేస్తుందంటే మొత్తం నాయిస్ అంతనే అబ్జర్వ్ చేస్తుంది నేను దీన్ని అబ్జర్వ్ చేశాను ఆ గోడ న్యూయార్క్ దగ్గర చాలా లెందీగా కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ ఓపెనింగ్స్ ఉంటాయి మనుషుల్ని దూరంగా పెట్టడం ఆ స్టాప్ చేయడం కోసం కాదు ఓపెనింగ్ ఉంటుంది ఇలా గోడ ఉంది ఇలా ఓపెనింగ్ ఉంటుంది You can go from there. Gwad ado amal Rayquardt the noise. You can just say, Now, this highway noise has to begin with high pitch noise. No way to lower Goadwe anymore It turns out very reducing noise. You can check that colony, then you请 highway noise like this trees during the highway construction time You can calculate the noise After you calculate that Its research సౌండ్ రిలే సౌండ్ మెకానిజం అంతా కూడా క్యారిక్యులేట్ చేసి చుట్టుముట్టు కాలనీ సేవన ఉన్నట్లయితే వాళ్ళకి నాయిస్ పొల్యూషన్ ఉండకుండా ఈ గోడ కట్టడం కూడా హైవే కన్స్ట్రక్షన్ లో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్స్ ఆఫ్ ది ఎంటైర్ ఇంజనీరింగ్ అలా చేస్తారు మన భారతదేశము భేద దేశము అంత అంత ఎడాబరేట్ గా మనం చేయలేము తర్వాత జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి కొంత నాయిస్ తప్పనిసరి కానీ లేనిపోని నాయిస్ ని పని కట్టుకుని కల్పించుకోవటం చాలా పొరపాటు కదా చదువుకున్న వాళ్ళు కూడా నాయిస్ మనం తక్కువ చేసుకోవాలి పిల్లల యొక్క ఆరోగ్య రీత్యా నాయిస్ లెవెల్స్ తక్కువ ఉండాలి అని గ్రహించి మన తర మన వైపు నుంచి నాయిస్ని కంట్రిబ్యూట్ చేయకూడదు అంటే మనం టీవీ ఇప్పుడు టీవీ పెట్టుకుంటే కరెక్ట్గా ఉండాలి తప్ప పక్కింటి వాళ్ళకు తల ఫోటో వచ్చే విధంగా పాటలు పెట్టడం ఇలాంటివి చేయకూడదు మరి చదువుకున్న పెద్దలు గమనించాల్సి ఉంటుంది ఇట్స్ డైగ్రెషన్ అహం ఔషధం ఇక మంత్ర మంత్రహ అహం మంత్రము నేనే మంత్రము అంటే మననాథ త్రాయతే దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినట్లయితే దాంట్లో ఒక శక్తి మీకు లభిస్తుంది శక్తి మీ ఉంటుంది మీ ఎందులో అనంత శక్తి ఉంటుంది మీరు ఆత్మస్వరూపులు కదా మీరు మంత్రాన్ని ఎప్పుడైతే దాన్ని బాగా అధికంగా రిపీట్ చేస్తారో ఉన్నమ శివాయ ఇత్యాది మంత్రాలని మీ అందు నిద్రాణంగా ఉన్న శక్తి ఆ మంత్ర ప్రభావం చేత జాగృతం అవుతుంది కాబట్టి ఆ విధంగా మీకు దాని నుండి రక్షణ లభిస్తుంది కాబట్టి దానికి మంత్రము అని చెప్పి తర్వాత మంత్రశబ్దానికి ఒక మహాత్ముడు ఏమని చెప్పాడంటే మన అంతర అని అర్థం మన తర అని అర్థం చెప్పాడు మన అంతర మనస్సుకి లోపల మూలంలో అంటే మనసో మనహ మనసో మనహ మీరు మనస్సుని అధిగమించి మనస్సుకి మూలంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మంత్రం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నమ శివాయ మంత్రజని చేస్తున్నారనుకోండి ఇతరములైన సంకల్పాలన్నింటినీ విడిచిపెట్టి కేవలము ఉన్నమ శివాయ అనే సంకల్పం మాత్రమే నిలిచి ఉంటారు అది కదా మంత్ర ధ్యానము మంత్రాన్ని ధ్యానం చేయాలి ఏవో కబుర్లు చెప్పుకుంటో మాల తిప్పినట్లు కాదు ఏవో ఆలోచనలు చేసుకుంటో మాల తిప్పినట్లు కాదు మనస్సు కొంత ఇటు పలుగులు తీయటం సహజం అటువంటి సహజమైన దానికి గురించి చెంత చేయకూడదు మళ్ళీ మనస్సును వెనుకకు తీసుకొచ్చి ఆ మంత్రం మీద నిలిపి ఆ తద్వారా మనస్సుకు ఒక ఏకాగ్రతను మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో అప్పుడు మనస్సుకి అతీతంగా ఉండే ఆ ఆత్మస్వరూపంలో మీరు నిష్ఠను కలిగి ఉండే అవకాశం లభిస్తుంది కాబట్టి దేహమును మనస్సును అధిగమించి ఆత్మస్వరూపంలో నిలిచి ఉండుటకు అనేక ఉపాయాలు ఉన్నాయి వాటిల్లో మంత్రము కూడా ఒక ఉపాయము అంటే మంత్ర ధ్యానము అని అంటారు మంత్ర రూపంగా ధ్యానం చేయటం సో ఆ విధంగా మన అంతర మనస్సుకి లోపల మూలంలో ఉండే ఆత్మస్వరూపాన్ని తెలుపులు చేసేది మంత్రము మన తర తర అంటే దాటి వేట మనస్సులో ఉండే సంసారాన్ని దాటివేసేటువంటి ఉపాయము మంత్రము ఈ మంత్రాన్ని కొంచెం దానికి ఇంటర్నేషన్ అవి ఉంటాయి ఇప్పుడు కూడా ఒక ప్రేయర్ ఉందంటే దానికి ఒక పద్ధతిలో చేసి విధానం ఏదో ఉంటుంది ఆ విధానం దానికి మహర్షులు తమ అనుభవాల ద్వారా దానికి ఆ ఆ రూపాన్ని ఏర్పాటు చేశారని మనకి తెలుస్తూ ఉంటుంది కనుక ఆ విధానాన్ని మనం వైలేట్ చేయకుండా ఉంటే మంచిది ఇప్పుడు సంగీతంలో కళ్యాణ రాగమో మోహన్ రాగమో అని ఉందనుకోండి దాన్ని మీరు ఆ రాగాన్ని దానికి ఉండేటువంటి ఒక పద్ధతి ఉంటుంది దానిని అంతని కూడా చెడగొట్టి మీ ఇష్టం ప్రారంభిస్తే విని చాలా దుఃఖపడతారు ఏమిటో ఇలా పడుతున్నాడు చాలా రాంగ్ నోట్స్తో పడుతున్నాడని ఇబ్బందికి పడతాను నేనవాయించేప్పుడు వైలిన్ వాయించేపుడు మీరు నోట్స్ తప్పుగా వాయించారనుకోండి వినివాడు ఏమంటాడు చాలా కష్టపడతాడు తెలుసున్నవాడైతే తెలియని వాడికి అన్ని అన్ని సౌండ్స్ నాయిస్ కిందే ఉంటుంది తెలియనివాడికి అలాగే మధ్యలో వాయించేప్పుడు ఆ మధ్యలకి అనుగుణంగా ఎవడైనా ఒకటి స్టెప్స్ వేస్తున్నారనుకోండి డ్యాన్స్ చేసేవాళ్ళు కూచిపూడి నాట్యం చేసేవాళ్ళు ఆ మధ్యలో కొంచెం తప్పుగా వాయించారనుకోండి ఆ డ్యాన్స్ ఏమైపోతుంది రసాభాస అయిపోతుంది వాళ్ళు ఆ కూచిపుడు డ్యాన్స్ చేసేటువంటి ఆ డ్యాన్స్ చేసే పురుషులు కానీ స్త్రీలు కానీ ఆ కోరియోగ్రఫీ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో మీరు తప్పుగా తగడ కానీ తదిహీనతో తదిహీనతో దాన్ని తప్పుగా వాయిదా అడుకోండి వాళ్ళందరి కాళ్ళు వంకర్లెకర్లు అయిపోయి అందరూ కుప్ప కూలిపోతారు ఆ స్టేజ్ మీద ఏమిటా ఇలా వాయిస్తున్నారు ఈ మధ్యలో ఏమిటి దీనిసవాద్య ఏమిటది సో అరకంగా ఒక ఇంటర్నేషన్కి ఒక వాల్యూ ఉన్నది కదా మంత్రం కూడా అంతే కాబట్టి మంత్రాన్ని చెప్పేప్పుడు మీకు లోకంలో మంత్రం గురించి ఉన్న అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఏమండీ ఈ మంత్రాన్ని మొగాళ్ళు చెప్పొచ్చా ఆడవాళ్ళు కూడా చెప్పొచ్చా అని అనుకుంటారు అంతేగాని ఏమండ మంత్రాన్ని స్వరం సహితంగానే చెప్పాలంటారా అని అమ్ముతాడు అడగడు ఎక్కడ ఆవశ్యకత లేదో అక్కడ వీడు ఎంఫోసిస్ పెడతాడు తప్ప ఏది ఆవశ్యకమో దాన్ని పట్టించుకోవడం మీరు ఎప్పుడైతే ఇది ఒక రూలు ఎప్పుడైతే మీరు ఫోకస్ ఇంకో దాని మీదకి వెళ్ళిందంటే దీని మీద ఫోకస్ ఉండదు ఇటు చూస్తున్నారంటే ఇంక ఇటు చూసల్ లేదని అర్థం కాబట్టి అనవసరమైన విషయాల మీద ఫోకస్ ఎప్పుడైతే పెట్టారో అవసరమైన విషయము జారి పట్టమవుతుంది అంచేతనే మనకి మొగాళ్ళు చదవాలి ఆరాళ్ళు చదవకూడదు వీళ్ళు చదవకూడదు ఈ గోళ ఎక్కువైపోయి అసలు ఎవళ్ళు చదవాలనే నిర్ణయం అయిందో వాళ్ళు కూడా చాలా అవగత వద్ద తప్పులు చదివే స్థితికి చేరుకున్నారు ఒక్క వాక్యం సరిగ్గా చెప్పకుండగా ఏదో లొల్లి పెట్టినట్టుగా ఉండకూడదు చక్కగా సుస్వరంగా చెప్పాలి తక్కువే చెప్పచ్చు ఇన్ని మంత్రాలు చెప్పక్కర్లా కొద్ది మంత్రాలే చెప్పచ్చు అదొక్కటి సుస్వరంగా ఉండాలి ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు కచేరీ చేస్తున్నాడు పాట ఒక పాట దాంట్లో ఓ పాట అమ్ముకున్నాడు ఆయన ఆ పాటలో ఓ నమ శివాయ అని ఉంటుంది పాటలో భాగంగా కీర్తనలో భాగంగా ఆయన ఎలా పాడుతున్నాడో తెలుసిన ఉన్నమచ్చివాయా అని పడమచ్చివాయా ఎక్కడ పట్టుకొచ్చావా మహాసేవను అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదు అలా కూర్చున్న అలా ఓపికగా ఎందుకంటే ఫస్ట్ రోలో కూర్చున్నాను నేను వెనకాల ఉంటే అటు నుంచి అట్లా కానీ ఫస్ట్ రోలో కూర్చున్నాను కనుక డిస్టర్బు చేయడం విషయంలో అలా ఉండిపోయాను ఇంకొక ఆయన కూర్చున్నారు ఫస్ట్ రోలో ఆయన ఉండబట్టలేక మాట అయిన వెంటనే పిలిచి ఓ నమ శివాయ కాదు ఓ నమ శివాయ అనోసారి అను ఓ నమ శివాయ నాను ఎంచేతించి అలా పాడమ్మా ఈ అని చెప్పారు సో ఆ మీరు ఎక్కువ మంత్రాలక్కర్లా ఏదైనా ఒక్క మంత్రం పట్టుకోవాలి మనిషల్ ఓ మంత్రం ఉండాలి ఉంటే మంచిది ఏదో ఓ మంత్రం ఊరికే అరవై మంత్రాలు అక్కర్లా కొత్త కొత్త మంత్రాలు ఈ మంత్రాలు మంత్రాలు అలా అక్కర్లా సో ఏదైనా ఒక ఆయన ఉన్నారు ఆయన ఏ మంత్రా ఏ మంత్రం అండి అంటే కార్తవీర్యార్జున మంత్రం చేస్తున్నాను అన్నారు ఇంకెక్కడ పుట్టుకొచ్చారండి ఈ మంత్రం అంటే ఏదో పోయింది ఏదో ఆస్తో పాస్తో కొంత పోయింది ఆ పోయింది రావడం కోసం కార్తవీర్యార్జున మంత్రం చేస్తున్నాను అంటే లోకంలో అలా అంటే ఒక అభిప్రాయం ఉంది సో ఏదైనా మనది సంపద పోయినట్లయితే తిరిగి దాన్ని దక్కించుకోవడం కోసం తాప్తవీర్యార్జన మంత్రం ఉంటుంది చాలా పొడుగ్గా ఉండు ఉంటుంది ఆ మంత్రం ఎందుకంటే పేరే అంత పొడుగ్గా ఉన్నప్పుడు మంత్రం కూడా చాలా విశాలంగా ఉండుంటుంది ఆ మంత్రాన్ని జపం చేస్తున్నాను నా నా అభిప్రాయంలో అలాగా వస్తువులు పోయినప్పుడు మంత్రం పెళ్ళి ఆలస్యమైనప్పుడు ఇంకో మంత్రం పెళ్ళి అయిన తర్వాత కొంచెం ఏదైనా తేడా వస్తే మరో మంత్రం ఇలాగా దేనికి దానికి ఆయా మంత్రాలను అలా పెంచుకుంటూ పోతే అది ఎక్కడికి తమిలీది కాదు ఏదైనా ఒక్క మంత్రాన్ని పట్టుకుని దాని ఎన్నో ఉంటే అన్నిటికీ అదే వెళ్ళి ఆలస్యం అదే ఆరోగ్యంగా బాగులేదనడానికి అదే పోయిన వస్తువు దొరకడానికి అదే అన్నిటికీ అదే అనేటువంటి ఒక నిష్ట పెట్టుకుని ఒక్క మంత్రం ఉన్నమ శివాయ అని కానీ లేక రామనామము నానామే మంత్రము మామూలు మంత్రం కూడా కాదు మహామంత్రం ఒకసారి ఏమైందంటే బ్రిటన్ నుంచి ఒక ఆయన మహేష్ యోగి గారు హృషికేశ్లో ఉన్న రోజుల్లో మహర్షి మహేష్ ఆ తర్వాత ఆయన హాలెండ్కి వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ రాలేదు అక్కడే దేహ చేశారు అంటే లాంగ్ లాంగ్ బ్యాక్ ఆయన హృషికేశ్లో ఉండేవారు మా ఆశ్రమానికి ఆపోజిట్ సైడ్ ఉండేవారు గంగకి అవతల ఉండేవారు దయానంద్ ఆశ్రమం ఇటు ఆయన ఆశ్రమటు ఉండేది అక్కడ ఒక ఫారినర్ బ్రిటన్ నుంచి వచ్చాడు ఆ రోజుల్లో బీకింగ్స్ అని ఈ పాప్ సింగర్స్ ఉండేవారు వాడు మహేష్ యోగి శిష్యులుగా ఉండే రోజుల్లో ఒక ఆయన మహేష్ దగ్గరికి బ్రిటన్ లండన్ నుంచి వచ్చాడు వచ్చి ఆయన దగ్గర శుశ్రూష చేసి నాకేదైనా సాధన బోధించండి అంటే మంత్రం తీసుకోమ్మా మంత్రం తీసుకుని జపం చేస్తే మీకు అది ఉపయోగిస్తుంది అని చెప్పారు నాకైతే మంత్రం మీరే దయ చేయమని సరే అది మొన్నటి పొద్దున్నది అమ్మన్నారు అతను వచ్చాడు లండన్ నుంచి వచ్చాడు వారం రోజులు వెయిట్ చేశాడు మంత్రం కోసం మొన్నడు పొద్దున్న వచ్చిన తర్వాత వీరు వద్దర చెప్పారు ఇక వీటి అది మంత్రం అతను అను నేను అంటాను అను ఓకే రామా రామా నెక్స్ట్ నేను నెక్స్ట్ అయిపోయింది మంత్రం అదే మంత్రం అని ఆయన ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయి వీడు గోళ ఏమిటండి ఇది నేను మంత్రం కోసం వస్తే ఈయన రెండు మాటలని అది మంత్రం అంటాడు ఏట అప్పుడు ఎవరో చెప్పారు ఓరు వెదిమోహం నీకు అర్థం కావట్లేదురా అదే మంత్రము కనీసం శ్రీ అని అక్కర్లా ఏమి అక్కర్లామా అదే మంత్రము నీవు ఆ మంత్రాన్ని జపం చేసుకుని కృతార్థుడవు కా అని ఎవరో బోధించారు కాబట్టి అవి అలా ఉంటుంది రామ అనే నామే మహామంత్రము కాబట్టి మనిషి అన్న తర్వాత ఒక మంత్రం ఎప్పుడు కూడా సుఖంలోనైనా అదే మంత్రం ఉండాలి దుఃఖంలోనైనా అదే మంత్రం సో కష్టం అదే మంత్రం మా ఏదైనా మంచి శుభం వచ్చినప్పుడు కూడా అదే మంత్రం శుభానికి అశుభానికి సుఖానికి దుఃఖానికి అన్నిటికీ అదే మంత్రం పడుకున్నప్పుడు అదే మంత్రం కూర్చున్నప్పుడు అదే మంత్రం నిలబడినప్పుడు అదే మంత్రం నడిచేప్పుడు అదే మంత్రం అలా ఉండాలి అటువంటి మంత్రాన్ని ఒక దాన్ని మీరు పట్టుకున్నట్లయితే మీరు ఈశ్వరుణ్ణి పట్టుకున్నట్లే ఎందుకంటే అహం మంత్రం అహమేవ ఆజ్యం ఆజ్యము అంటే కరిగించిన నెయ్యి అయితే దానికి ఒక సందర్భం ఉంటుంది కరిగించిన నెయ్యి అక్కడ మీరు షెల్ఫ్లో ఉందనుకోండి అది ఆ ఆజ్యము అహమేవా అని అలా కాదు ఎందుకంటే అక్కడ సందర్భం ఉంది అహం ఆజ్యం అగ్నిరహం హుతం అహం నెయ్యి కరిగించిన నెయ్యి అగ్ని హోమము చేసే క్రియ అన్నీ నేనే అని అంటున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మీరు కరిగించి అక్కడ పెట్టుకున్న నెయ్యను లేకపోతే పప్పు మీద వేసుకుని కలుపుకున్న నెయ్యను అలా అర్థం తీసుకోకూడదు దానికి ఆజ్యవడే అర్థం ఏంటంటే మీరు హోమం చేయటానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి నెయ్యి కరిగించిన ఆ కరిగించిన నెయ్యి దాన్ని హోమం చేయడం కోసం ఆ స్పూన్లో దాన్ని సురుక్కు సురవము అంటారు ఈ స్పూన్స్కే ఓ పేర్లు ఉన్నాయి ఆ సురుక్కు అనే పేరు కలిగినటువంటి ఆ ల్యాడీల్లో తీసుకుంటారు నెయ్య కొంచెం తీసుకుని అది మంత్రపూర్వకంగా వేయాలి ఉంటే అలా నిప్పుల్లో వేయడం కాదు మంత్రపూర్వకంగా హోమం చేసేప్పుడు కూడా దానికి పద్ధతి ఉంటుంది హోమం చేసే పద్ధతి గురించి కొంచెం వివరించాలి హోమం అగ్నిహోత్రం చక్కగా వ్రేయించి మరీ పెద్దదిగా ఉండక్కర్లా అగ్నిహోత్రం చేసేది విలువ వాళ్ళందరినీ పిలిచి టీవీ కెమెరాలకి వీడియోగ్రాఫ్లకి బ్యాంకోసం చేసేటిగా ఉండక ఉండకూడదు అలాగే పబ్లిక్ షోగా ఉండకూడదు పబ్లిక్ షో అనుకోండి మరి చిన్న అగ్నిహోత్రం అయితే సరిపడదు కాబట్టి కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి ఎందుకంటే వీడియో తీస్తారు లైవ్ వీడియో పోతుంది అందుకోసం కొంచెం పెద్దది కావాలి మరీ చిన్నదిగా ఉంటాయి ఎవరికి సో మొట్టమొదటి ఏమిటంటే యూ షుడ్ నాట్ మేక్ ఇట్ ఏ పబ్లిక్ షో ఇచ్చే ఈశ్వరుణ్ణి మనం ఆరాధించుకునే పద్ధతిని వైసు్యం గటే పబ్లిక్ షో దానికి వీడియోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ అనవసరం ఉన్నాయి అవన్నీ డిస్ట్రాక్షన్ కూడా ఊరికే అలా ఫోటోలు తీసి వీడియోలు తీసి ఎప్పుడు చూస్తారు వీటిని అన్నింటినీ అలా తీసి అక్కడ పారేస్తూ ఉంటారు ఈ ఆల్బమ్స్ అన్నీ ఏం అది ఒక డిస్ట్రాక్షన్ అగ్నిహోత్రం చిన్నదిగా ఉండదు ఎంతది కాదు అంత లోతు పెట్టి దాంతో చెక్క వేసేసి అలా ఉండకూడదు చిన్నదిగా ఉండాలి అగ్నిహోత్రం ఆ చిన్నది అంటే నాలుగు ఇటకలు తలబెట్టి కొంత ఇసుక పోసి అంటే ఫ్లోర్ పాడవకుండా ఉండడం కోసం దాని మీద ఇసుక మీద ఒక రెండు చిప్స్ విడన్ చిప్స్ వేసి అగ్నిని అక్కడ నిలబెట్టడం అగ్నిహోత్రం హోమం చేసే ద్రవ్యం కూడా అల్పంగా ఉంటే చాలు హోమానికి మంత్రము వస్తువు భావన ఆజ్యం శుద్ధమైన ఆజ్యం మంచి క్లీన్ బటర్ నెయ్యి మీరు సంపాదించుకుంటారు పవిత్రంగా దాన్ని అక్కడ పెట్టుకుంటారు ఆ తర్వాత భావన మనం ఈశ్వరునికి సమర్పణ భావన భావనని కేర్ఫుల్గా కల్టివేట్ చేసుకోవాలి అది నాకు వచ్చి అంటే వచ్చేది కేర్ఫుల్గా కల్టివేట్ చేసుకోవాలి తర్వాత మంత్రము క్లీన్గా ఉండాలి అండ్ ఆఫరింగ్ మెథడు క్లీన్గా ఉండాలి హడావిడిగా ఉండకూడదు చిత్తంజ స్వాహా అతిష్ట స్వాహా విజ్ఞానం జ స్వాహా విజ్ఞానంజ స్వాహా అంటూ అలాగే తీస్తూ ఉన్నాం పోస్తూ ఉన్నాం ఏ లేకపోతే ఇంకో పద్ధతి ఉంటుంది అవి అలా ఉండకూడదు క్లీన్గా ఉండాలి చేసేటువంటి కర్మ శుద్ధంగా చేయాలి ఓం చిత్తంజ స్వాహా అని ఆ కొద్ది ఒక్క పిసరు ఊరికే డబ్బాలు డబ్బాలు నెయ్యి నెసే అక్కర్లేదు వెరీ లేటే ఏ ఫ్యూ డ్రాప్స్ సరిపడుతుంది వేయటము సో చిత్తాయ ఇదం నమమా అని త్యాగం చెప్పడం త్యాగం చెప్తే గాని అది పూర్తి అవ్వలేదు తర్వాత చిత్తిష్ట స్వాహ ఆ హోం ముందు ఓంకారం లేకపోతే కూడదు ఓం చిత్తిష్ఠ స్వాహ ఆ అని చెప్పి మళ్ళీ స్వాహాకారం సమయంలోనే ఆ హోమ ద్రవ్యం అగ్నియందు సమర్పించబడాలి తర్వాత త్యాగం చెప్పాలి చిత్తై ఇదం నమమా విజ్ఞా ఓం విజ్ఞాపంతో స్వాహ అలాగా కాబట్టి చేసే హోమము ముందే మనం నిశ్చయించుకుని ఇంత విస్తారంగా మనం చేయగలమా చేయలేమా చూసుకుని మన శక్తికి తగ్గట్టుగా తక్కువ హోమమైనా కూడా మంత్రము శుద్ధంగా ఉండాలి అర్పించేటువంటి విధానము ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా ఉండాలి అర్పించే ద్రవ్యం సరిగ్గా ఉండాలి పబ్లిక్ షో కోసం కాదు అని ముందే గుర్తించుకుని దాన్ని సైజో అది పెట్టుకోవాలి ఇలా చేయాలి ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ బట్ అట్ ది సేమ్ టైం డీప్ విత్ డివోషన్ అలా చేయాలి కానీ మనకి లోకంలో కొంచెం పబ్లిక్ షో అని ఎప్పుడైతే చేశారో దాన్ని ఇప్పుడు ఇక్కడ నేను హోమం చేస్తున్నాను కొన్ని వెయ్యి మంది కూర్చొని చూస్తున్నారు టీవీ కెమెరాల్లో వీడియోలు తీస్తున్నారు అంటే అప్పుడేమవుతుంది ఈ మొత్తం ఫోకస్ అంతా మంత్రం ఏం చెప్పాడో ముఖ్యం కాదు ద్రవ్యం సమృద్ధిగా పడాలి అక్కడ హోమా అక్కడ ఫోటోలో వీడియోలో బాగా కనపడాలి సో ఆ రకంగా కొంచెం ఇవన్నీ కూడా ఈ సిస్టమ్స్ అన్నీ కూడా కొంచెం గడబడలో ఉన్నాయని అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసినప్పుడు అరే వీళ్ళు ఎలా చేస్తున్నారేటప్ప కొంచెం బాగా చేస్తే బాగుంది అని అనిపిస్తుంది వాట్ ఎవర్ కనుక ఆ రకంగా ఎందుకు చేస్తున్నారు అంటే కేవలము శ్రద్ధ యొక్క లోపమే అని చెప్పక తప్ప శ్రద్ధను దాని ఎందుకు తీసుకురావాలి శ్రద్ధయా హుతం హుతం శ్రద్ధతో చేసిన హోమమే హోమం శ్రద్ధతో చేయకపోతే అది దానికి లోటేది పెద్ద లోటు సో ఆజ్యము నేనే అగ్ని నేనే ఆ హోమక్రియ కూడా నేనే ఇప్పుడు భాష్యం చూద్దాము అహమౌషం తత్ ఔషధితం వ్రీహి అవాది సాధారణం శంకర్లు ఏమంటున్నారంటే ప్రతీది ఔషధమే ఇప్పుడు మనం బియ్యం తోటి అన్నం వండుతున్నారు అనుకోండి ఈ బియ్యం అంటే ధాన్యం నుంచి వచ్చాయి ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది మొక్క నుంచి వచ్చింది కాబట్టి వ్రీహి బియ్యము కూడా ఔషధమే అంటే అనదర్లో సీరియల్స్ అండ్ పల్సెస్ అవన్నీ కూడా ఔషధములుగానే స్వీకరింపబడతాయి ఎప్పుడు దాన్ని మీరు సరైన విధంగా చేస్తే అంటే ఇప్పుడు ఆ బియ్యం ఉందనుకోండి బియ్యాన్ని మీరు నిల్లు పట్టించేసినట్లయితే దాంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ పోయాయి మేము చిన్నప్పుడు చదువుకున్నాం విటమిన్స్ ఎక్కడ ఉంటాయి బియ్యం యొక్క అవుటర్ కవర్లో ఉంటాయి మిల్లు పట్టించినతో వీళ్ళు మిల్లు పట్టించినప్పుడు తవుడు అని వస్తుంది ఒక తవుడు వస్తుంది ఈ తవుడు తీసుకెళ్ళి ఆవు ఎద్దుకు పెడతారు ఆవు ఎద్దు చక్కగా బలంగా ఉంటాయి వీడి మిగిలిపోయిన బియ్యం తింటూ ఇలాగ కాబట్టి ఔషధం కూడా ఎప్పుడు ఉంటుందంటే అది అది ఔషధంగా ఇప్పుడు ఇప్పుడు లోకంలో ఒక ఆయిల్ ఉంది ఏమిటి ఆయిల్ అంటే అది బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కడి నుంచి వచ్చింది బ్రాన్ ఆయిల్ బ్రాన్ ఎక్కడి నుంచి వచ్చింది కౌడు బియ్యం మిల్లు పట్టినప్పుడు వచ్చింది బ్రాండ్ అంటే అర్థం ఏంటి మీరేమో బిల్లు దాని మంచంతా బ్రాండ్లోకి తోసేసి మళ్ళీ బ్రాన్ ఆయిల్ కొనుక్కు తెచ్చుకుని మళ్ళీ ఎవరైతే పీపుల్ ఆర్ క్రేజీ ఎండు రైట్ థింగ్స్ రైట్లీ ఎండు ప్రాపర్లీ కాబట్టి బ్రౌన్ రైస్ నే మీరు భుజించాల్సి ఉంటుంది బ్రౌన్ రైస్ భుజించాలి అప్పుడు దానికి ఔషధము ఔషధి అనే పేరు దానికి తగి ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్ కాదు పాయింట్ అన్ ప్రాసెస్డ్ రా ఫుడ్ తీసుకోవడం ఆరంభం చేయాలి ఓషధి శబ్దశితం వ్రీహియవాది సాధారణం అటువంటి అన్ప్రాసెస్డ్ ఫుడ్ని మీరు పరిమితంగా పరిమితంగా మితాహారం మితంగా కనుక స్వీకరించడము ఆ స్వీకరించేప్పుడు దానిని ఈశ్వరులకు సమర్పిస్తున్నాము అనే భావనతో ఓం ప్రణ విశ్వాహ అని ఆహుతి రూపంగా దాన్ని స్వీకరించడము అలా చేసినట్లయితే మీ మానసిక ఆరోగ్యము స్పిరిచువల్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ అన్నీ కూడా వెల్ ఇంటెగ్రేటెడ్గా చాలా హోలిస్టిక్గా ఉంటుంది కాబట్టి ఆహారం విషయంలో భారతీయులు చాలా కాషస్గా ఉండాలి మనం ఏమనుకుంటామంటే మన దగ్గర ఇది ఒక దోషం ఉంది ఏంటంటే ఏంటంటే తన తరాల నుంచి వస్తుందండి అని అరే అప్ప తన తరాల నుంచి వస్తున్న అజ్ఞానాన్ని పక్కన పెట్టడం నేర్చుకోవాలండి తరతరాల నుంచి వస్తున్న మంచి తీసుకోవాలి కానీ తరతరాల నుంచి వస్తున్న అజ్ఞానవంతాన్నిచ్చిన పెట్టుకుని మోస్తానంటే దాన్ని తెలియటట్లు అనుకుంటారా సమాజం ముందుకు వెళ్తున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏది కొత్త మంచి చర్చి తీసుకోదు కాళిదాసు చెప్పాడు బీసీవాడు పురాణమిత్యవ నా సాధు సర్వం నచాపి కాదులేదు నవమిత్యవధం పాతది కాబట్టి గొప్పది కొత్తది కాబట్టి చెడ్డది అని ఎవరు చెప్పాడండి అక్కడ రీనాట్ ది పాయింట్ సో రేషనల్గా ఆలోచించాలి సైంటిఫిక్గా ఆలోచించాలి ఏది మంచిదో అది తీసుకోవాలి కాబట్టి ఆహారం విషయంలో మన దగ్గర ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆరోగ్యానికి అంత అనుకూలం కాదు అంచేతనే ఒలింపిక్లో ఒక్క భారతీయుడికి ఒక్క మెడల్ ఉండదు ఎందుకు కారణమేంటి నేషనల్ హెల్త్ బాగులేదునే కదా ఆఖరికి మధ్యన షూటింగ్లో వచ్చింది ఒకటికి అంటే ఏంటి వీడు ఎంత పెద్ద పొట్టుకున్నా పర్వాలేదు షూటింగ్కి శరీరారోగ్యంతో సంబంధం లేదు దాంట్లో ఓ మెడల్ ఒకటి కొట్టుకొచ్చాడు అంటే అర్థం ఏంటి షూటింగ్కి అథ్లెటిక్ కాదుగా పరుగులో ఏమైనా వచ్చిందో చెప్పు టెన్నిస్లో వచ్చిందేమో చెప్పు అవి అథ్లెటిక్ గేమ్స్ సో అథ్లెటిక్స్ లేదు ఎందుకు లేదంటే నేషనల్ ఫుడ్ పాలసీలోనే దోషం ఫుడ్ తీసుకునే పద్ధతులనే దోషం వదలంది మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసునండి మల్లె పువ్వులాంటి బియ్యం కొనుక్కొస్తారు అక్కడే పోయింది దెబ్బ తినేసింది అక్కడే తప్పు మల్లె పువ్వుల్లో ఉండకూడదు బియ్యం బియ్యం రాగి రంగులో ఉండాలి మల్లె ఉండకూడదు బ్రౌన్గా ఉండాలి తీసుకొచ్చి ఆ మల్లె పువ్వులు లాంటి దాన్ని అత్తీసరి ఇంకా పూర్వం అయితే మరే అధ్వాన్నం దాన్ని వార్చి పారేసేవారు దాన్ని నీళ్లు పోసేసి బాయిల్ చేసి వాచి పారేసేవారు గాడి పొయ్యి దగ్గర వాడిచేసి ఆ బుట్ట అది అక్కడ వారేస్తే కుక్కలో మీకు తినేది కానీ వాడిచింది అని అసలు నిజానికి అది అవతల పారేసి వాడ్చింది మనం పుచ్చుకోవాలి నిజంగా ఆ వాట్చేసి అన్నం ఉంటుంది కదా ఉండింది దాంట్లో కొంత పులిహార కొంత పరమాండం మిగిలింది భోజనం ఓకే అసలు అది ఎక్కడ పట్టుకు పులిసారి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇదేగా దీనికి చింతపండు వేసేసి అదో డిష్ దీనికేనేమో పాలు పంచదార వేసి మరో డిషా ఇది మెయిన్ ఐటమా ఏవండి ఇది వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ రాంగ్ ఇది పిండి వంటల ఎక్కడి నుంచి వచ్చే పిండి వంటలు అదే బియ్యం నుంచి వచ్చినది కదండి పిండి వంటే కొంచెం వెరైటీ ఉండాలి ఏదైనా కొంచెం ఏదైనా కూరలోవి తీసుకొచ్చా ఆకుకూరలోవి జత చేసి ఇంకొక ఐటమ్ పెడితే అది వెరైటీ వస్తుంది కానీ అదే బియ్యం దాంట్లో కొండ పులిసారా కొండ పరవానా ఇవాళ పండగ ఏంటి పండగ అంతా అనారోగ్యం అని ఇండియా హ్యాస్ లార్జెస్ట్ చైల్డ్ మార్టాలిటీ హైయెస్ట్ చైల్డ్ మార్టాలిటీ ఇన్ ది వరల్డ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ అండ్ ఇండియా ఇస్ ది డైబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ డైబెటీస్ క్యాపిటల్ తర్వాత హార్ట్ రేట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రేట్ హైయెస్ట్ ఇన్ ఇండియా కార్డియాక్ ప్రాబ్లమ్స్ సో కాబట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ బాగులేవని తెలిసిపోతూ ఉంది కదా ఇక్కడ భాష్యకారులు చెప్పిన బట్టి కూడా ఫుడ్ హ్యాబిట్స్ని మనం సరిగ్గా చేసుకోవాలి ఔషధి అనే స్థితిలో బియ్యము ఉండాలి వ్రీహి ఎవ వాటికి ఔషధి పేరు పెట్టారు అంటే అవి మందులాగా విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేరే మింగర్లా బ్రౌన్ రైస్ తింటే వ్రీహియవా అలాగే రా వీట్ బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ తినకూడదు బ్రౌన్ బ్రెడ్ మనం స్వీకరించాలి మితంగా స్వీకరించాలి సో ఔషధి శబ్ద శబ్దితం వ్రీహియవాది అని ఏమంటున్నారంటే సర్వజనులు తినేటువంటి స్టేపుల్ ఫుడ్ ఉంది చూడండి సాధారణమంటే స్టేపుల్ ఫుడ్ వ్రీహి యవ జొన్న మొదలైనవి అవి చాలా ఔషధులు అంబలి అని అంబలి అది కూడా రా సీరియల్తో చేస్తారు రాగి మొదలైనటువంటి సీరియల్స్ తోటి రా అంటే మిల్లింగ్ చేయకుండా ప్రాసెస్ లేనటువంటి దాంతో చేస్తారు ప్రాసెస్ ఉండకూడదు ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు అన్ప్రోసెస్డ్ ఫుడ్ని తినాల్సి ఉంటుంది అప్పుడు దానికి ఔషధి అనే శబ్దము చక్కగా వాడు అన్వయిస్తుంది అయితే లోకంలో ఔషధి అనే పదానికి మందు అని కూడా అర్థం ఉన్నది కదా కాబట్టి ఈ ముఖ్యంగా ఈ అర్థం చెప్పి అథవా ఇంకో రకంగా కూడా అర్థం చెప్తున్నారు అథవాధేతి సర్వప్రాణి సాధారణమన్నం ఔషధమితి యాధ్యుపశమార్థం భేషజం అయితే ఇప్పుడు అర్థం మార్చి చెప్పచ్చు ఎలాగంటే స్వధ అంటే పితృదేవతలకు ఇచ్చిందనే అర్థం కాదు ఇంకెప్పుడు స్టేపుల్ ఫుడ్ సర్వప్రాణి సాధారణం అన్నం అన్నం అంటే కుక్డ్ రైస్ అని అర్థం కాదు అలా అంటారు తెలుగులో అన్నము అంటే అర్థమేంటి ఇదో మల్లెపూలాగా అన్నారు చూడండి ఇదో దాని అన్నము కానీ సంస్కృతంలో అన్నం అంటే అధ్యతే ఇది అన్నం తినే ఆహారానికి అన్నము పేరు సో సర్వప్రాణి సాధారణమైన అన్నము అంటే స్టేపుల్ ఫుడ్ మన సౌత్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ ఈస్ రైస్ సో దానికి స్వధా అని పేరు ఏమంట పితృదేవతలకు ఇచ్చే పిండములు కూడా కేవలము రైస్ తోటే చేస్తారు రైస్ తోటే చేస్తారు దట్ ఈస్ ది స్టేపుల్ ఫుడ్ కనుక ఏ బహుశా నార్త్ ఇండియాలో మరి వీటితో చేస్తారని మనకు తెలీదు ఔషధము అంటే భేషజ మందు వ్యాధ్యుపశమనార్థం ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాన్ని చల్లార్చడం ఉపశమించేయడం కొంచెం డౌన్ చేయడస్ మన పని మనం చేసుకోవచ్చు దానికోసం తీసుకునేటువంటి మందు ఏదైతే కలదో అది భేష అది ఔషధము అండి కూడా ఈశ్వరస్వరూపమే మంత్రోహం ఏన పితృభ్య దేవతాభ్యవిర్దీయతే మంత్రము నేనే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం జపం మంత్రం అది జపయజ్ఞము అది మంత్రమే లేదా ఇక్కడుండే పర్టికులర్ కాంటెక్స్ట్ తో మీరు పితృదేవతలకి స్వధా ఆహారాన్ని పిండాన్ని సమర్పించేప్పుడు మంత్రం ఉంటుంది లేదా దేవతలకి హవిష్ను సమర్పించేప్పుడు యజ్ఞ సందర్భంలో ఓ మంత్రం ఉంటుంది ఆ మంత్రము నేనే అహమే వాజ్యం హవిశ్చ వాజ్యం అంటే నెయ్యి కరిగించిన నెయ్యి అది హోమం చేస్తారు హవి అంటే హూయతే ఇది హవి హోమద్రవ్యము నెయ్యి అది నేనే హోమం చేసే సందర్భంలో అహమగ్ని అగ్ని నేనే అగ్ని నేనంటే ఇక్కడ కాంటెక్షన్ బట్టి అంటే వాళ్ళు చలిమంట వేసుకున్నారు ఆ అగ్ని నేనే అని అలా కాకుండా హోమ సందర్భంలో ఉండేటువంటి అగ్ని నేనే అందుకోసం ఆయన అంటారు ఎస్మిన్ హూయతే హవిహీ సోగ్నిరహం ఏ అగ్ని ఎందుకంటే హవిస్సు హోమం చేయబడుతున్నదో ఆ నేనే అహం హుతం హవన హోమము చేయుటా అనే క్రియా ఏది గలదో యాక్షన్ అది అమూమెంట్ అది కూడా నా స్వరూప శ్లోకం పితాహమత పితామహే పవిత్రమోంకారృక్షామయజిరే ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశి